ఏమంట కింద రెండిటికి చైతన్యం వికాసం అవసరం లేదా అంటే చైతన్యం ఆధారంగా వికసిస్తాయి అవి చైతన్యం చైతన్యంలో కూడా వికాసం ఉంటుందండి ఆ చైతన్యంలో కూడా ఉంటుంది అయితే ఏంటి అది సమిష్టి ఈ మొదటి రెండు వ్యష్టి ఇంద్రియ వికాసం విషయ వికాసం ఇది వ్యష్టి చైతన్య వికాసం సమిష్టి అంటే ఒక వ్యక్తి పుట్టడం ఎక్కడో అడవిలో ఎక్కడో బిల్లులో కోయలో ఎవరు ఉంటారు కదా ఎక్కడ బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేవింటివి అదక పుట్టి ఉండవచ్చు జన్మత కానీ అతనికి అక్కడ ఏ రకమైనటువంటి వసతులు సౌకర్యాలు మనకి నాగరిక ప్రపంచంలో ఉన్నట్టుగా లేకపోవచ్చు కానీ అతనిలో ఉన్నటువంటి బలమైనటువంటి ఫ్యాసినేషన్ ఫ్యాసినేషన్ అంటారు నేనేమైనా సరే పురోగమించాలి ఎలా అయినా సరే పురోగమించాలి అనేటటువంటి పద్ధతిలో అతని లోపల జన్మతహా లభించినటువంటి స్వభావత వికాసం అనమాట స్వభావత పురోగమనం అనమాట అతను జిల్లా కలెక్టర్ అయిపోయాడు ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం రీసెంట్ గా కూడా జరిగిందా బొంబాయి చుట్టుపక్కల ఎవరు అసలు ఆ గ్రామంలో చదువుకున్న వాడే లేడు ఆయన పుట్టిన చోట అక్కడ కూడా అసలు ఒకటో క్లాస్ కూడా చదువుకున్నవాడు లేడు అవసరం లేదు ఎవరికి ఎందుకని అందరు అడవిలో ఉంటారు అడవిలో ఏవో పూలు కాయలు పళ్ళు దుంపలు అన్ని ఏరుకుంటారు వాటినే అమ్ముకుంటారు తింటుంటారు అక్కడే ఉన్నటువంటి వాగులు వంకల్లో స్నానం చేస్తూ ఏదో ఆకులు అలములతోటి గుడిసెలు కట్టారు అంతే వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో అంతే ఎప్పటికీ అంతే మరి అందులో నుంచి వచ్చిన ఒక వ్యక్తి కలెక్టర్గా మారాడు రీసెంట్లీ హౌ ఇట్ హ్యాపెండ్ ఆయన ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను అనుభవించినట్టుగా ఆయన జీవిత చరిత్రను చూస్తే కనపడుతుంది అలా మనం అనేక మంది చరిత్రను చూడవచ్చు ప్రపంచంలో కానీ వీటన్నింటి వెనుక ఉన్న బలమైన ప్రచోదన శక్తి ఎవరు ఆ ప్రచోదన శక్తిలో ఉందనమాటంత రహస్యం అది బ్రాడ్ ఫార్వర్డ్ ఇప్పుడు కనపడేదే సత్యం అనుకుని ఆయన ఎక్కడికి వెళ్లేవాడు కాదు అక్కడే అడవిలోనే హాయిగా పుడుకునేవాడు కానీ లోపల బలమైనటువంటి ప్రచోదన శక్తి పనిచేసినప్పుడు అది అతనిని సమిష్టి వికాసానికి తోడ్పడేటట్లుగా మానవ లోక కళ్యాణానికి ఉపయోగపడేటట్లుగా మారుస్తారు ఐఐటిలో అద్భుతంగా గోల్డ్ మెడల్ సంపాదించారు ఒక ఆయనేమో కి సిఇ అయ్యాడు ఒక ఆయనేమో కి రల్డ్ ప్రెసిడెంట్ ప్రపంచ అధ్యక్షుడయ్యాడు ఈ రెండింటిలో ఏది బెటర్ అండి అంటే బోత్ ఆర్ బెటర్ ఈశ్వరుడు దృష్టిలో ఇస్కాన్ సంస్థకి ప్రపంచ అధ్యక్షుడైనా గూగుల్ సంస్థకి సీఈఓ అయినా ఆ రెండు పదవుల మధ్య భేదం లేదు అని జీవనంలోనే భేదం ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు చోట్ల స్వభావత ఎవరై ఉన్నారు సచిదానంద నిత్య నిర్మలతాత్మన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ లక్షణం నీలో మాత్రం ఏ నువ్వు ఏ వ్యవహరించినా ఆ స్వభావత ఉన్నటువంటిది మాత్రం మారదు చదు సూర్యులకు ప్రకాశము సహజ ధర్మం అయినట్లు నీటికి చల్లదనము సహజ ధర్మము చల్లగా నున్న నీటిని నీవు వేడి చేయవచ్చు లేదా బాస్వరం ఉన్న కొండల నుండి ప్రవహించు జలము వేడిగా ఉండవచ్చు కానీ నీటి సహజ లక్షణము చల్లదనమే వెరీ వెరీ ఇంపార్టెంట్ బద్రీనాథ్ యదార్నాథ్ మన అందరికి తెలుసు అక్కడ గౌరీకుండ అని ఒకటి ఉంటుంది ఆ గౌరీకుండం దగ్గర విపరీతమైనటువంటి నీళ్లు ఉడికిపోతూ ఉంటాయి కారణం అక్కడ భాస్వరం కొండ ఉందన్నమాట కింద భాస్వరం ఫాస్ఫరస్ కొండ ఉందన్నమాట సో అందువల్ల ఆ నీళ్ళు అక్కడ హాట్ గీజర్ వచ్చేస్తూ ఉంటుంది అన్న అన్నం ఇట్లాంటి సంద ఇట్లాంటివి భూమి మీద చాలా ఉన్నాయి సో చుట్టూ తా కొండలు మధ్యలో మాత్రం హాట్ గీజర్ ఉంటుంది అది ఎవరు అక్కడ ప్రపంచంలో న్యాచురల్ గీజర్ అనమాట సో గిన్నె పట్టుకెళ్తారు ఆ బియ్యం పడేసి అందులో పెట్టేస్తారు అన్నం ఉడికిపోతుంది తీసుకుంటారు తినేస్తారు ప్రసాదం ఫినిష్డ్ సో అట్లా జనాలందరూ స్నానం చేస్తూ ఉంటారు అంతా చుట్టూతో చూస్తేనేమో చలి విపరీతమైన కానీ మధ్యలో మాత్రం హాట్ గీజర్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు నీరు శైత్య లక్షణమా నీరు వేడి లక్షణమా అంటే సమ్వేర్ ఇట్ మైట్ బీ లైక్ దాట్ కానీ దాని సహజ స్వభావం శీతల లక్షణం మన జీవితంలో కూడా నీ సహజ లక్షణం ఆనంద లక్షణం నీ సహజ లక్షణం నిత్య నిర్మలతాత్మన నీ సహజ లక్షణం సచిదానందం ఈ సహజ లక్షణమైన సత్తు చిత్త ఆనంద నిత్య నిర్మల లక్షణంలో నుంచి నీవు ఎప్పటికీ కూడా జడ స్వభావమైనటువంటి దేహాత్మ స్థితికి రానే రాలేవు నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏమండి మరి నేను వచ్చినట్టుగా కనబడుతున్నాను కదండి లడ్డూ తిన్నప్పుడు పులిహోర తిన్నప్పుడు పచ్చిమి